దినాన్ని ఎంతోమంది చూడకుండా కళ్ళు నిమిషం ఈ రోజు లెక్కకు మించిన వాళ్ళు ఎంతో మంది దేవుడు సన్నిధికి ఆయన తెలుసుకోలేక ఎంతో మంది నశించుకోతున్నాం ఇచ్చిన దినం బట్టి ఇచ్చిన సమయం బట్టి మనం సజ్జల్లో ఉంచిన ప్రజలు ఉంచి మనకి ఇక్కడ కొనుగోడడానికి అనుకరించిన పరలోకమంది ఉన్నాం తండ్రికి ఏ శక్తిస్తున్నామో కృతిజ్ఞ చెల్లించుకుంటాం ీను నేను చెప్పే ఉద్దేశం ఏదన్నాగా నేను బోధపరిని కాదు నేను పాస్టర్ను కాను కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచం అంతట ప్రతి ఒక్కరూ అన్ని ప్రకటిస్తారు పాత భక్తులు కానీ కొత్త భక్తులు ఏ దగ్గర అంతవరకే ప్రకటిస్తారు కానీ మధ్యలో మధ్యలో ముందుకు వదిలేస్తారు అది నాకు అర్థం కాదు నేను కూడా ముందు తుకుడ తుగడంగా చదవవాడిని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చదివి అక్కడ వాళ్ళు చెప్పింది రాసు రాసుకొని అది ఇది ఇనవాడిని కానీ ఈ తుకుడ తుగ్గ ముందు చదవాలి అని చెప్పేసి అని అధ్యాయనం చదవడం మొదలుపెట్టాను చదివినప్పుడు నాకు కొంచెం బైబుల్ అర్థమైంది నాకు తువ్రతతో చదివినప్పుడు నాకు అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు చెప్తున్నారు దేనికి చెప్తున్నారు నాకు తెలియదు నేను చెప్పాల్సింది ఏంటంటే వాక్యం చెప్తారు కానీ ప్రార్థన ఎలా చేయాలి ప్రభు ఏమై ఉన్నారు చెప్పారు కొంచెం చెప్తారు కానీ మొత్తం చెప్తారు దేవుడు ఏమైన్నారు ఆడికే వస్తారు మన ఆడికే మన తగ్గిపోతారు పూర్తిగా ఎవరు చెప్పరు నేను టీవీలో చూస్తా ఇక్కడ మన తాన్న కూడా చూస్తా మన దగ్గర కూడా ఎక్కడ వస్తారో వాడికే మళ్ళా చెప్పారు అది ఏందో నాకు తెలియదు నేను చెప్పాల్సింది ఏంటంటే కొన్ని ప్రభు మాటలు ఉన్నాయి ప్రభు నోటి ద్వారా చెప్పిన మాటలు అవి పంచుకోవాలని ఆశపడుతున్నా ఇచ్చిన సమయం బట్టి దేవుని మీకు సూచన చెల్లించుకుంటున్నాను నా ఉంది ప్రభు ఏమంటే మీకు తెలుగు రవి అన్నందుకే ప్రకటన మూడో అధ్యాయాన్ని పద్నాలుగో వచనము లవదోకేలో ఉన్న ఉన్న సంగముకు దూతకు ఎలాగో ప్రాయము ఆమెనన్నా వాడు నమ్మకమైన సత్తసాక్షి దేవుని దేవుని సృష్టికి ఆది అయి వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే ఈయనెవరో దేవుడు దేవుడు మొత్తం సృష్టించి అందులో ఆది అయి ఎవరైనా ఏసి బ్రదర్ నాకు కొంచెం తప్పు పోతే కొంచెం చదువు బ్రదర్ ఎందుకంటే నేను చదువుకున్నవాని కాదు నేను అది కాదు అన్నా నువ్వు చెప్పానా బ్రదర్ జాన్ మూడు పదహారులో జోహన్ మూడు పదహారులో దేవుడు లోకము ఎంతగానో ప్రేమించు కాగా అయినా తన అతితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించాడు ఆయన దేవరు దేవుడు కుమారుని అనుగరించాడు మన పదిహేడు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటకే కాని లోకమునకు తీర్పు తీర్చటము దేవుడైన లోకములోనికి పంపలేరు మళ్ళా వ్యూహాన్ ఐదు ఇరవై ఒకటి తండ్రి ముత్రుల్ని ఎలాగో లేపి లేపి బతికించానో అలాగే కుమారుడు తనకి ఇష్టం వచ్చిన వారిని బతికించాను తండ్రి ఎలాగో బతికించానో అలాగే కుమారుడు అదే జాన్ ఐదు ఇరవై తండ్రి యువనికి తీర్పు తీర్చాడు కానీ మళ్ళా వ్యూహాన్ ఇరవై ఇరవై మూడు తీర్పు వచ్చి కానీ తండ్రిని కనపరిచినట్టుగా అందరు కుమారుని గణపరచుడు గణపరచ వలనని తీర్పు తీర్చటపు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు ఎవరు అప్పగించరు దేవుడు కుమారుని గణపరిచినవాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడి ఎవ్వరు ఏసు ప్రభుదేవ ఏసు ప్రభుదేవ అంటారు కానీ తండ్రిని ఎవరు గణపరచరు ఏసు రభుదేవ ఏసు ప్రభుదేవ ఏసు ప్రభు అది ఇది అంటారు కానీ తండ్రిని ఎవరు కనపడరు జాపం చేసుకుంటారు జాపం చేసినప్పుడు కానీ మొత్తం పాఠాలలో చూసినా ఎక్కడ చూసినా మొత్తము తండి తండ్రి అయితే ఎక్కడ కనపడతలేడు ఎవరు కొంతమంది చెప్పేవాళ్ళు నాకు యోగం ఐదు నా మాట విని నన్ను పంపిన వాణి విశ్వాసం నుంచి వాడు నిత్య జీవం వాడు తీర్పులోనికి రాక మరణం మరణం నుండి జీవంలోనికి దాటి అన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎవరు ఎవరి ఎవరి అందుకు విశ్వాసము పంపించు యోహపిచురు తండ్రి దేవుడు వ్యూహాలు ఐదు రెండు ఐదు ముద్రుడు దేవుని కుమారుని శబ్దం విను గడియా వచ్చినది ఇప్పుడే వచ్చి ఉన్నది తాను విన్నువారు జీవితులు మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహాన్ ఐదు ఇరవై ఆరు తండ్రి ఎలాగో తనంతట తాను జీవ గలవాడై ఉన్నాడు అలాగే కుమారుడు తనంత తాను జీవ గలవాడై ఉండటకు కుమారుని అధికారం అనుగరించాడు కుమారుడు తనంతగా జీవం ఉండడానికి ఎవరు అధికారం ఇచ్చారు దేవుడి చెడు తండ్రి చెడు అదే ఐదులై యోహాన్ ఐదు ఇరవై మరి అయినా మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చటప్పుడు తండ్రి అధికారం అనుగరించను యోహన్ ఆరు ముప్పై మీరు నన్ను చూసి ఉండి విశ్వాసింపక ఉన్నారని మీతో చెప్పి ఇలా కొన్ని కొన్ని పోయినని ఆరు తండ్రి నాకు అనుగరించిన వారందరినీ నా ఇద్దకు వద్దురు తండ్రి నాకు అనుగరించిన వారందరూ నా ఇద్దకు వద్దురు ఎవరు అనుగ్రహిస్తురు తండ్రి అనుగ్రహించిన వారు ఎవరి దగ్గరకు వస్తారు ప్రభు దగ్గర నా యొక్కకు వచ్చు నేను ఏ మాత్రం బయటికి తీసివెయ్యను యు నాలుగు ముప్పై ఎనిమిది ఇష్టము నెరవేర్చటకు నేను రాలేదు నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని తండి జో చిత్తము తండ్రి చిత్తం యోహ ము తొమ్మిది ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటా నేనేమి పోగొట్టుకునక అంతే దినము దాని లేపటకు నన్ను పంపిన వాణి చిత్తమైనది యోహాడు నలభై కుమారుని చూసి ఆయన ఎందుకు విశ్వాసం ఇచ్చు ప్రతి పొందటకు నా తండ్రి చిత్తం అంతే నేను వాణ్ణి లేపదను యోహాన్ ఆరు నలభై నాలుగు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షిస్తే గాని ఎవడూ నా ఇద్దరు రాడు అంతేదినేను వాణి లేక పదిహేను నేను అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును నా గొర్రెలు నన్ను ఎరుగును మరి గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టి ఉన్నాను అందునే పదిలో పదహారు ఈ దొడ్డి కాక ఈ దొడ్డి ఇవి కానీ ఇంతేనా బ్రదర్ ఈ దొడ్డివి కానీ వేరొక నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావాలి నా స్వరము అని అవి నా స్వరం ఇని అప్పుడు మా చె బ్రదర్ ఒక జరగచ్చు ఒకటి అవును ఒక కాపరి ఒకడే అగును పదిహేడులో బ్రదర్ నేను దాన్ని మరలా తీసుకొని నేను దాన్ని మరలా తీసుకొని ఉన్నటట్టు నా ప్రాణం పెట్టుచున్నా పెట్టుచున్నాను ఇది ఇందువలన ఇందు ఇందువలనే నా తండ్రి నన్ను పంపించి ఉన్నాడు దేనికోసము తండ్రి నన్ను ప్రేమించు చున్నాడు దేనికోసము నా ప్రాణం పెట్టుచు ఇందు వలన నా తండ్రి ప్రేమించుచున్నాడు అందునే బ్రదర్ మన పద్దెనిమిదిలో ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు నా నేను దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము అధికారము కలదు తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది ఉన్నాను ఎవరి వలన పొందినడు తండ్రి వ్యూహం పది ముప్పై లేఖనములు నిరాకం కానీరదు కదా దేవుని వాక్యము వారికి వచ్చింది వారు దేవుడని చెప్పిన ఏడలని దేవుని కుమారుడని చెప్పినందుకు అత యోహాన్ పదిలా ముప్పై ఆరు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకము పంపి పంపిన వాణితోని నీవు దైవభూషణ చేస్తున్నావని చెబుతురు పది రెండు వందల ముప్పై ఏడు బ్రదర్స్ నేను నా తండ్రికి చేసిన ఎండలా నన్ను నమ్మకుడి నేను నా తండ్రికి చేయని ఎండలా నన్ను నమ్మకుడి అందుకు ఏసు నీవు నమ్మిన ఎండలా దేవుని మహిమ చూతు నేను చెప్పలేదా ఆమెతో అనే వచ్చి ఇక్కడ ఎక్కడుస్తుందంటే లాదడు లెక్కడు కదా అంటే ఇవి నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు వచ్చి వదిలేసే వాక్యాలే నేను కొన్ని పథకం నలభై ఒకటి బ్రదర్ వారు ఆ రాయి తీసి వేసిరి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు మా మనవి నీకు కృతజ్ఞ సుత్లు చెల్లించుచున్నాను ఎవరి మాట విన్నాడు అదే యోహాన్ ఇరవై పదిహేడు యేసు ఆమెతో నేను ఇకను తండ్రి యొక్కకు అక్కడ మా మర్యా మర్తన్ మరియాన పేరు తెలుగు యేసు ఆమెతో నేను ఇక తండ్రి ఎద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకున్న వద్దు అయితే నా సహోదరుల నా సహోదరులకు వెళ్ళు వెళ్ళాలని తండ్రి తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు మీ దేవుడు నా దేవుడు వాని ఎద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పాను తండ్రి వేసుకు తండ్రి వేసురవు నామంలో మనం స్వీకరించినట్టు మనకు తండ్రి మనకు దేవుడు ఇద్దరికి ఒకటి వ్యూహాన్ ఇరవై పద్దెనిమిది మగ్గద్ మరియ వచ్చి నేను ప్రభును సూచి తినని ఆయనతో ఈ మాటలు శిష్యులకు తెలియజేసింది అందులోనే బ్రదర్ ముప్పై ఇక్కడ మన కేసం రాసింది కంటిన్యూ యేసు దేవుని కుమారుడని తీసు అని మరి ఇంకా బ్రదర్ ప్రదర్శకు ఏసు కుమారుణి తీసుకొని ఆయన నమ్మునట్టు నమ్మి ఆయన నామును జీవము పొందునట్టు ఇవన్నీ రాయబడింది యోహన్ ఇక్కడ దాకా వచ్చిన యోహను ఇరవై పద్దెనిమిది దాకా ప్రభు మాటలు వీడికి వెళ్ళి శిష్యులుగా మాట అయితే నేను ఈ విషయాలు వేరే వాళ్ళకు కూడా కొన్ని నేను అడిగినాను అయితే వాళ్ళు ప్రభు భూమి మీద ఉన్నాడు కాబట్టిగా ఆయన తండ్రి తండ్రి అని చెప్పాడు ఆయన భూమి ఉన్నాడు కాబట్టి తండ్రి తండ్రి చెప్పాడు మళ్ళీ శిష్యులు చెప్పినప్పుడు భూమి లేడు కదా అలా కడితే ఒకరేపే అంతా ఒకటే ఒకటే అక్కడ అంతా ఒకటి ఉండొచ్చు అది మనకు తెలియదు కానీ ఇక్కడ రాయబడ్డది ఏంటి దర్శనం నేను చెప్తున్నా దర్శనం అక్కడ అంటే మనం వదిలేసినాక అక్కడే ఉంటుందో తెలియదు తండ్రికుడు పాషాణిగా కూర్చున్నాడు ఇద్దరు కూడా అన్నగిపోతాడు కదా మహిమ శ్రీనివాసరావు మీద మనిషి కుమార్ అయితే ఎందుకంటే మా దగ్గర కొంచెం వేరే విషయం మాట్లాడతాను నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నాది నాకు హిందూయిజంలో అయినప్పటికూ చాలా ఎక్క ముస్లిం ముస్లింలు నాకు చాలా క్రైస్తవ జీవితంలో బైబిల్ విషయానికి ఏం తెలుసు అయితే బైబుల్ మనం నేను తర్వాత బైబిల్ మనం చదవడం మొదలుపెట్టిన ఇప్పటిదాకా దేవుని అయితే ఎవరు చూడలేదు ఇవన్నీ ముందు చెప్తుందంటే ఇప్పటిదాకా దేవుని ఎవరు చూడలేదు దేవుని చూ ఎవరు చూడలేదు మనం దీన్ని జీవగ్రంథం అని చెప్పి పరిశుద్ధ గ్రంథం అని చెప్పి దేవుని మాటలని మనం ముందు నమ్ముతున్నాం పాత అయినా డైరెక్ట్ మాట్లాడిండు భక్తులతో మాట్లాడిండు దాని తర్వాత ప్రియకుమారుతోని మాటలాడి దాని తర్వాత శిష్యులు మనకేం కావాలి తండ్రి ఏం చెప్పింది పాత పప్పులేం చెప్పారు తర్వాత మన ప్రభేం చెప్పింది తర్వాత సుష్యులేం చెప్పి మనకు ఇది కాదు అపోసులు వేసిన పునాది మీద చక్కగా గొడవలు కట్టబడాలంటే ఏది చెప్పింద్రు అదే మనము చెప్పాలి పైన చెప్పి కింద చెప్పి కిందిది అసలు వాడి రానని చెప్పి ఈ వాక్యాలు వచ్చినప్పుడు ఎవరు చెప్పరు ఈ వాక్యం వచ్చిన ఎక్కడ మీరు చెప్పాలి మీరు ఈ వాక్యాలు ఎవరు చెప్పింది మీరు చెప్తారు కానీ ఈ కోసం కానీ ఎవరు చెప్పారు కింది కానీ వెళ్ళిపోతారు పై కానీ వెళ్తారు కిందికి అనుమతి చెప్తారు పైకి అనుమతుడి కదా ఇస్తారు అంటే అది తప్ప మనకు ఇంకా వేరేది తీసుకోవడానికి వీల్లేదు ఇప్పుడు నాకు కానీ నేను చెప్పి నేను వేసుకో దేవుడా అని నీ బైబుల్ చదవలసిన అవసరం లేదు ఈ బైబుల్ నవ్వుతో నేనప్పు వేరే బయబుల్ రాసుకోవాలి లేకపోతే నేను వేసుకో దేవుడు అని చెప్పేసి నేను చేయాలి ఇలా ఏం చెప్పబడ్డది తండ్రి అని చెప్పబడ్డా కుమారుడు అని చెప్పబడ్డదా ఏం చెప్పబడ్డది మనకు సుశీలని చెప్పి తర్వాత మనం మూడో చుసిలేదు చుసిలేదో మనకు కావాలి ఆల్మోస్టు ఏం చెప్పింది మేము ప్రకటించాం మీరు సువార్త ఇక వేరు ఏ విధంగా మీరు ప్రకటించినా కూడా షాప్ అని చెప్పింది కాబట్టి మనం దాన్ని మనకు మా బ్రదర్ వాళ్ళకు ఆ సమయంలో వాళ్ళకి అట్లా అట్లా వాళ్ళకి ఈ సమయంలో మనకి ఎట్లా అర్థమైందంటే అది తప్పదు ఇలా వాళ్ళకి ఏమర్థమైందో మనకు అదే ఇదే బేసిక్ మీద మనకు పోవాలి అంతేగా మనకు అర్థమైంది వాళ్ళకి అట్లా చెప్పబడింది వీళ్ళకి అట్లా చెప్పబడుతుంది చెప్పడానికి వీలు దీని దాకా మన సొంతంగా అయితే మనకి బయటలో అవసరం లేదు కదా ఈ జీవగ్రంథం అవసరం లేదు ప్రార్థన కొన్ని ప్రార్థా చెప్పరు కొన్ని మనం శుశ్యులు చేస్తారు తండ్రి కూడా ప్రార్థాన చేసిండు కుమారుడు ప్రార్థన చేసిండు ఇప్పుడు మనకు ఏది శిష్యులు ఏం చెప్పారు వాళ్ళు ఎలాంటి ప్రార్థన చేసిండ్రెడ్ వాళ్ళు యువతి ప్రార్థన చేసేవారు మనం కూడా వాళ్ళంటి ప్రార్థాన్యం చేసి వాళ్ళు ఎలాంటి ప్రార్థన మనం అలాగా మనం కూడా మనం సమస్యలు వేరైనా కానీ మన ప్రార్థన వాళ్ళు ఏరు రూపంగా తీసుకుపోయారో మనం కూడా ఆ రూపంగానే వాళ్ళు మనం వేరే రూపంగా కూడా యోహాన్ మొదటి అడ్డా మలిపాయో పైన కూడా నేను చదువుకుంటే చదువుకో చాలా ఉన్నది ఫిలిప్సు నతనే కనుగొ కనుగొని ఫిలిప్సు నతనే కనుగొని ధర్మశాస్త్రములు మోసయ్య ప్రవక్తలు ఎవరి గురించి రాసాను ఆయనను కనుగొంటిని ఎవరిని కనుగొన్నారు ధర్మశాస్త్రములు మోషయ్య ప్రవక్తలు ఎవరిని గురించి రాసినో ఆయన నేను అని ఆయన యేసూ కుమారుడు నజరేడాకు ఏసు అని అతనితో చెప్పాను అదే అదే బ్రదర్ మళ్ళీ నలభై ఆరులో అందుకు నతనేయులు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతని అడగగా వచ్చి చూడుమని పిలుపు అతనితో అని మళ్ళీ నలభై బ్రదర్ యేసు నతనేయులు తన యుద్ధకు వచ్చట చూసి ఇదిగో ఇతడు నిజంగా ఇతని యొక్క ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను ఎలాగో ఎరుగుదు అని నదనే ఆయనను అడగదా పిలుపు నిన్ను నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెడు కింద ఉన్నా ఉన్నవాడవని ఉండి ఉన్నావని చూచి తినని అతనితో చెప్పాను అయితే నతనే చెప్పండి కదా చూడండి నతనే బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయల రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను యేసు ప్రభుడి యోధా వంశ రాజుగా వాగ్దానం ఉన్నాడు దేవుని కుమారుడు ఇజ్రాయిల రాజు నతనే అదే యోహాన్ ఒకటి అందుకు యేసు ఆ అంజురపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినా అందన నీవు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కార్యముడు చూచితవని అతనితో చెప్పాను అపస్సుల కార్యం కాదు మూడు అయితే దేవుడు అతనికి పీసు శ్రమబడి శ్రమబడి పడునని సమస్తం పర్వతాల నోట ముందుగా పచారచారం చిన్న ప్రచురపరిచిన విషయం వలన ఇలాగో నెరవేర్చండి ఎవర్తారా దేవుడు తన ఫీసు శ్రమ పడి సమస్త ప్రవక్తల నోటా ముందుగానే అపోస్తులనే మూడు ఇరవై ఆరు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణి దుష్టాత్మ నుండి మళ్లి మళ్లించట మిమ్మును ఆశీర్వదించటకు ఆయనను మొదట మీ అద్దకు పంపి పంపిన పంపిణని చెప్పాను ఎవరు ఎవరు ఎవరిదో దేవుడు తన సేవకుని పుట్టించాను ప్రతి వాణిని దుష్టాంతం నుండి మళ్ళించేటకు వలన నిమ్మును ఆచరించటకు మీ అద్దరు అపోసులు పది ముప్పై ఎనిమిది అదేదనగా దేవుడు నజరేడైన ఏసును పశుతాపతోనూ శక్తితోనూ అభిషేకించి అభిషేకించెను దేవుడు నగరేయుడైన యేసును పరిశుతాపతోనూ శక్తితోను అభిషేకించెను అభిషేకించినందునే దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కనుక అభిషేకించుడు శక్తితోను అభిషేకించుడు కనుక దేవుడు ఆయనకు తోడు ఉన్నాడు కనుక ఆయన మేలు చేర్చుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుండెను అంటే ఈయనకి ఎవరు చేసు దేవుడు నజరేడన ఏసును పశుతాపతో శక్తితోను అభిషేకించినందుకు యేసు ఈ కార్యాలు చేశాడు మీ విశ్వాసము స్వరం లోకములకు పచారం చేయబడును చున్నట్టు బట్టి మొదట మీ అందరి నిమిత్తము ఏసు ద్వారా నా దేవునికి కృతజ్ఞ సతులు చెల్లించుచున్నాను ఎవరి ద్వారా ప్రభు ద్వారా తండ్రికి కృతజ్ఞ స్థులు చెల్లిస్తున్నాను పతి ఫాస్టరు పతిని టీవీ పది పతి ప్రోగ్రాంలా ఏమంటారు ఏ ప్రభుదేవా ఏ ప్రభుదేవా ఏ ప్రభుదేవా కృతజ్ఞారు ప్రాధాన్యత పోతాయా మళ్ళా యేసుకేశు ద్వారా నా దేవుడిని కట్టున్నాడు చాలా ఉన్నాయి బైద్యుల అక్కడక్కడ చూస్తున్నాం పౌల్ బొస్సు చాలా జాగ్రత్తలు నా దేవుడు నా దేవుడు ప్రకటన వచ్చిన నాకైతే ఇంకా చాలా ఉంటాయి మా దేవునికి మా దేవుని గొర్రపీల్ల సింహాసనము దేవుని యొక్క సింహాసనము ఎదుట మా దేవునికి ప్రార్థిస్తున్నారు గొర్ర పిల్ల సింహాసనం మా దేవునికి ప్రార్థిస్తున్నారు ప్రకటగ చాలా ఉంటాయి రోమ ఎనిమిది శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునక నడుచుకొని మన మన మన ఎందు ధర్మశాసమైన నీతి మీద నెరవేర్చబడవలనని పాప పాప పరిహార నిమిత్తము అందుల నాలుగు బ్రదర్ దేవుడు తన సొంత కుమారుని పాప శరీ కార్యములతో పంపి ఆయన శరీరముందు పాప పాపమునకు శిక్ష విధించను ఎవరు శిక్ష విధించారు దేవుడే పదిలో రోమ పదిలో బ్రదర్ ఎనిమిదో వచనము అదేమని చెప్పు వాక్యము నీ నీ నోట నోట నుండి హృదయంలోనూ ఉన్నది అదే అదేమనగా ప్రకటించ విశ్వాస వాక్యము రోమా పదిలా తొమ్మిది బ్రదర్ అదే మనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ముద్ర నుండి ఆయనను లేపిన లేపలేనని నీ హృదయముందు విశ్వాసం ఇచ్చిన నువ్వు రక్షింపబడదు ప్రభు భూమి లేడు కదా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడి ముద్ర దేవుడు ముద్ర ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వాసం ఇచ్చినట్లుగా నువ్వు రక్షింపబడదు ఎవరు లేపిన ఫస్ట్ పురంజులు ఒకటో అధ్యాన తొమ్మిదవచనం మన ప్రభు అయిన అను తన కుమారుని సాహసముకు సవాసమునకు నిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఫస్ట్ ఆయన యోధుల ఆటంగముండను అన్ని జనులకు వెరితనంగా ఉండేను గాని యోధులకేమి గిరిశి చేశేమి పిలువబడిన వారి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమే ఉన్నాడు క్రీస్తుకు దేవుని శక్తి ఉన్నది దేవుని జ్ఞానం ఉన్నది ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన కుమారునికి తమ సర్వాధికారము క్రీష్ను క్రీష్ను శిరస్సు శిరస్సుని స్త్రీకి శిరస్సుయను క్రీస్తుకు శిరస్సు దేవుడాయను మీరు తెలుసుకున్న వలనని కోరుచున్నాను క్రీస్తుకు శిరసు మనకు మగవాళ్ళకు శిరసు ప్రభు శ్రీక్రీస్ భర్తలమైన మనము క్రీస్తుకు మీరు తెలుసుకున్న వలనని నేను కోరుచున్నాను అంటే ఎవరు తెలుసుకుంటారు ఇది ఎవరు ఎప్పుడు ఫస్ట్ పొర పదిహేను నీవు ఇచ్చిన దానిని చూడగా అది గోధుమ గింజను సరే మరి ఏ గింజేనైనా సరే వాటి గింజ ఇచ్చిన కుటింపము శరీరము ఇంతట లేదు సెకండ్ కోరింది బ్రదర్ పదకొండు ముప్పై ఒకటి నన్ను బాధ పౌల్బురు చెప్తున్నా నేను అబద్ధం మాటడా లేదు నిరంతరము సుతింపబడుతున్న మన ప్రభువు ఏసీ ఒక తండ్రి అయిన దేవుడు ఎరుగును ఎవరెరుగును ప్రభు పౌల్బుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నేను అబద్ధం మాట్లాడడం లేదు నిరంతరం ఎవరు శిలిపడుతున్నారు మన ప్రభు అయిన ఏసు తండ్రి అయిన దేవుడు ఎరుగును ఫస్ట్మోతి రెండు దేవునికి నరుడికి మధ్యవర్తి ఒకడే ఆయన కిసి యేసు నరుడు ఎవరైనా కిస్ యేసు నరుడు ఫస్ట్మోతి రెండు ఆరు ఈయన వివేచన కాయజనముగా తనను తాను సమర్పించుకొని దేని గురించి సాక్ష్యం యుక్త కాల కాలమందు ఇవ్వబడి ఫస్ట్ ఇమోతి ఒకటిలా రెండు విశ్వాస విశ్వాసంతో కూడాను బ్రదర్ చెప్ప ఒక చెప్పను విశ్వాసం కూడిను ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువైన ఏ సి నందు మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మన యొక్క ఎదుట మానక జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రార్థన ఎందు మీ విషయమే విజ్ఞాపన చేస్తున్నాము ఎవరు చేస్తున్నారు వీళ్ళు మన ప్రభు అయిన ఏసే తీసి కూడిన మీ ఓర్పును మేము మన మన మన తండ్రి దేవుని ఎదుట మన చేసుకుంటు మన మా ఫ్రాదర్లో మీ విషయమై జ్ఞాపకం చేస్తున్నాను తిమోతి బ్రదర్ ఒకటిలో మూడు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞ శలు చెల్లిచుచున్నా చెల్లిచుచున్నాను ఫస్ట్ తిమోతి ఒకటి దేవుడు ముందుల నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనను తప్పించు ఆయన కుమారుడైన ఏసు తీసు నుండి వచ్చినని మీరు ఇలాగో దేవుని వైపు తిరిగి తిరిగిరే ఆ సంగతి వారు తెలియలేదు ఒకటి జీవవాక్యం గురించి అది ఆది నుండి ఏది ఉండేనో మేమది ఇంటి కన్నులారా ఏది చూచితీమో అదే నిధించి నింది ఏది నిధా నుంచి కనుగొంటిమో మా చేతులు దేని తాకినో చూచినో అదే మీకు తెలియచేస్తున్నాము వాళ్ళు ఏమిన్నరు జీవవాక్యం గురించి ఆది నుండి ఏది విన్నరో కన్నులారా ఏది చూంటిదో వాళ్ళ చేతులతో ఏది మునుకున్నారో అదే ప్రకటించు సాహసం ఇంత తండ్రితోనే అయితే తండ్రితోనూ కుమారుడైన ఆయన కుమారుడైన ఏసు క్రిసుతో కూడా ఉన్నది మన సవాసం ఎవరితో ఉన్నది తండ్రితో కూడా ఉన్న తండ్రితో కూడాను ఆయన కుమారుడైన ఏసు కూడాను ఉన్నది యోహాన్ ఫస్ట్ యోహాన్ నలభై నాలుగు నలభై నాలుగు నలభై తిట్టుబట్టు చెప్పినది ఒకటి నాలుగు ప్రదర్శన ఫస్ట్ యోహాన్ ఒకటిన నాలుగు మన మన సంతోషము పరిపూర్ణమౌటకు మేమి సంగతులు రాయచున్నాము ఫస్ట్ యుహ నాలుగు పద్నాలుగు మరి తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండటకు పంపి ఉండట మేము చూచి చూచి చుచున్నాము ఏమని సాక్ష్యస్తు ఋషులు మరి తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండటకు పంపి ఉన్నాడని మేము చూచి సాక్ష్య వ్యూహాన్ మొదటి యూహా నాలుగు పదిహేను యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకున్నానో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడు వాడు దేవుని ఎందు ఉన్నాడు ఏమనుకోవాలి యేసు దేవుని కుమారుడని ఒప్పుకునే అప్పుడు దేవుడు నిలిచి ఉన్నాడు వాడు దేవుడున్నాడు మొదటి వ్యూహాన్ ఐదు పద దేవుని కుమారిని అంగీకరించిన వాడు జీవ వాడు దేవుని కుమారిని అంగీకరింపని వాడు జీవం లేనివాడు అంటే ఆయన ఏమరించాలి దేవుని కుమారుడని యోహాన్ ఐదులో పన్నెండు కదా దేవుని కుమారుడని నామ విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం గల వారే నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను ఫస్ట్ యోహాన్ ఐదులో పదమూడు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తాసారంగా మనని ఏది అడిగిననో అయినా మన మనవి ఆలోకించుచున్నా ఆలోకించుకున్నది రెవ్యులేషన్ ప్రకటన పంతొమ్మిది పదమూడు కదా ఆది నుండి వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను ఆ వాక్యము ఏ సమకొచ్చింది ఈడ చెప్తున్నాడు అంటే మీద ఎప్పుడన్నా మీరు చదువుకుంటే చదవండి పంతొమ్మిది కొంచెం పన్నెండు ఎందుకంటే నేను ఇవి కొంచెం అయిపోవాలని చెప్పి దీని వల్లగా నేను రక్తము ముంచబడిన వస్త్రములు ఆయనకు ఆయన ధరించుకొని ఉండు ఉండేను మరి దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడినది ఎందుకు వచ్చింది ఆయనకు ఉంచబడినందుకు ఆయనకు వాక్యమైన మనము ఇబ్బందిలో చదువుతాం కదా మొదటదాన్ని ఆ పూర్వకాలం నానా విధాలుగా మాట్లాడి ఇప్పుడు దేవుడు తన కుమారుడు వాక్యం ద్వారా మనం మాతో మాట్లాడుతున్నాం అంటే వాక్యమైన వాక్యమైన పేరు అందుపించతంలో ఉంచబడినందుకు ఆయన జీవితం ఆయనకి ఈ నామం మొదటి వ్యూహాలు ఒకటిలా రెండు ఆ జీవం ప్రత్యక్షము తండ్రి ఉండి మాకు ప్రత్యక్షము ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవం గురించి సాక్ష్యం ఇచ్చి దానిని మీకు తెలియపరుచున్నాము ఎక్కడున్నది ఆ జీవము ప్రత్యక్షమై తండ్రి ఉండి మాకు ప్రత్యక్షమై నిత్య జీవం అయి ఆ జీవం గురించి సాక్షిస్తున్నాము ఎక్కడుండని జీవం తండ్రితో ఉండేది అది ప్రత్యక్ష వాళ్ళు చూచులు మొదటి వ్యూహాలు ఒకటి మూడు మాతో కూడా మీకు సాహసము కలుగున్నట్టు మేము చూచిన దాన్ని విన్న మీకు తెలియజేస్తున్నాము ఇవి నేను ముందుకు దీన్ని పైన చదువుతారు కింద చదువుతారు ఇది వచ్చేవారు కల్లా మళ్ళీ వాళ్ళు ఎందుకు ప్రకటించరు తెలియదు ఎందుకంటే వాడికి వచ్చారు వాడికి వచ్చాక రెండు రెండు ఎందుకంటే పాత పాత నిబంధన కాలంలో అందరూ మందసం ఉంది మోసం చేశారు అదారు కూడా పాదం అదే కదా ఇప్పుడు కూడా మాతన వాక్యం ఉంది మేము సత్యం వాక్యం చెప్తున్నాం ఈ వాక్యం వాళ్ళకు కాదు మాకివ్వబడ్డది అని ఇక్కడ ఉంది మందస్తం అని చెప్పి ఇప్పుడు మోసం చేశారు ప్రతి ఒక్కరు ఎవరితోనో మంద మంద ఉన్నది ప్రకటన పదకొండు అధ్యాయంగా వ్యూహన్ భక్తులు కనబడతాయి అక్కడ మందస్థం ఉన్నది అక్కడ ఉన్నది ఎవరి దగ్గర మందస్తం లేదు దీని విషయంలో మానాడు ఇజ్రాయల్ని మోసం చేశారు ఈరోజు ఈ రోజు ప్రతి ఒక్కడు క్రైస్తవాన్ని మోసం చేస్తున్నారు అంతెందుకు ఇక్కడ మన దగ్గర నేను నేను ఎక్కడ అన్నయ్యకి ఏమైనా అడిగిననుకో అన్నయ్య ఏమంటాడు లే ప్రదా మనం ఇప్పుడు శివుని పండ మీద ఉన్నాము మనం లక్ష్యాలపై గుంపులో ఉన్నామని చెప్తాడు అన్నంతా మాత్రం లక్ష్యామి గుంపుల ఉన్నాను ఎందుకంటే నా జీవితం నాకెరక నేను ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి వాళ్ళున్నా నాకెరక వీరికి వచ్చి నేను లక్షణ గుంపు ఉన్నా చెప్పేసి తాజు పేము తోకలు ఇవన్నీ అనుకో నేను లక్ష్యానికి గుంపులు ఉన్నాను ఎందుకుట నేను నా నా జీవితం నాకెరక నా కుటుంబంతో నేను నేను చేసే పని కాడ ఎట్లున్నా ఆ విషయంలో ఉంటా నేను ఆ విషయంలో నేను లక్షణ గుంపులు ఉన్నానా లేనా అది నా తెరికే తీసుకుందంటే ఇక్కడ మనం ఇది అది అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అనుగొనికోవాలి మనకు అనుగ్రికబడుతుంది ఇది లక్షణ గుంపు మనం చిన్న మంద భయపడబడి చిన్న మన భయపడకూడదు ఇప్పుడు నా జీవితం చెప్తా నా జీవితం నేను చెప్తా నేను లక్షణ కప్పులు ఎలాగుంటాడు నేను చెప్పదు నాకు పోతే మనం మనం మనం పరీక్షించుకోవాలి ఇక్కడ కూర్చొని శివని కొండ మీద నిలబడు కిందికి రాడు ఎప్పుడు శివోని పండ మీద ఉండవాడు ఆయనతో పాటు ఉంటాడు ఇక్కడ కిందికి పడడు నిలబడాడు శివోని కొండవాడు నిలబడుంటాడు పడకుంటా నృష్టికోడు కాదు అసంతోనైనా ముద్రించుకుంటాడు నా నా పెళ్ళిన తర్వాత నా భార్య ప్రాబ్లమ్ తోని ఎక్కడ పోయినా నా తల్లి పేరు వస్తుండే నా తల్లి పేరు నా తండ్రి పేరు నా తమ్ముని పేరు వస్తుండే వాళ్ళు చేసారు వీళ్ళు చేశారు అదే విధంగా నేను తిరిగి తిరిగి పద్దెనిమిది సంవత్సరాలు తిరిగి నేను తిరిగిన తర్వాత సువార్థ మన వచ్చింది అది నేను ఆ దేవుడు ఆ సమయం స్వీకరించినట్టు నాకు కల్పించాడు దాన్ని నేను ఆ రాత్రి ఒక సువర్షన్ ఫోన్ చేసిన బ్రదర్ ఇట్లా పరిస్థితి నేను ఇట్లాటా ఇట్లా నా పరిస్థితి ఇది నేను ఈ విధంగా ఉన్నాను నాకు ఏమి తెలియదు అంటే అతను కూడా నమ్ముతావా అన్నాడు నాకైతే నాకు తెలిసిన వాళ్ళంతా చేతులు ఎత్తేసూ నమ్ముతావా అంటే నాకు ఎందుకు లేదు నమ్ముతాడే ఇప్పుడు నా నేను మతాన్ని మూసుకోవాలా నాకు ఒక ప్రాణం చూడగొట్టుకోవాలా మతాన్ని మూసి నా మత పిచ్చిన పడి అనేసి ఆలోచించి ఏమనగానే అని బ్రదర్ ఫోన్ చేసి ఇవన్నీ చెప్పినా అంటే నేను ఒక్కసారి ఫోన్ చేసిన ఆ బ్రదర్ రాత్రంతా చేసి ప్రేర్ చేసిండు ప్రేర్ చేసి తెల్లాలంటే నేను ఒకటే అడిగినా బ్రదర్ ఇప్పుడు నేను ఏం చేయాలి బ్రదర్ అని ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడ ఏ టైం అయినా ఏమున్నా నాకు ప్రాధాన్యత అంటే ఫోన్ చేసి నేను ప్రేర్ కానీ నువ్వు విశ్వాసం పెడుతున్నావు కాబట్టిగా నువ్వు మీ దగ్గర లేదని చర్చ ఉంటే వెళ్ళండి అక్కడ వెళ్ళు కానీ అక్కడ వాళ్ళు ఇట్లా అంటున్నారు వాళ్ళు ఏం మాట మాట్లాడుతున్నారు వాళ్ళు చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనుకుని నువ్వు పట్టించుకో ఆడవో నీ వాక్యం థౌసండ్ లో మే ఫస్ట్ కురు కాల్ చేసిన కాల్పెట్టినా మే ఫస్ట్ కు సండే వచ్చింది నేను అంతగా రెండు రెండు నా భార్య ఫీలింగ్ అయింది దేవునికి కార్యం నేను చూసిన ఫస్ట్ నన్ను చర్చ చేయడం ఆ చర్చ కాల్పెట్టిన భయ చ అయితే బతి అక్కడ కొరతీ సంఘం కొరతి సంఘమే చెప్పవలసింది ఆ కొరతి సంఘంలోనే అది ఫోటోలు తీసి పుస్తకాలు కాలు పెడతారు మంత్రకాలు అవన్నీ ఉంటాయి కదా పతి మలు అవన్నీ ఆ వారం అందుకో మళ్ళీ నాది నా నేను అనుకోండి ఇప్పుడు కూడా ఎందుకంటే అలా ఏం జరిగినో ప్రతి వారం ప్రతి వాక్యం నాకు చెప్పారు ప్రతి వారం పోకుండా ఇంటికి నేను ప్రతి కాగితాలు నా ఇంట్లో మస్తుతాలు ఉంటుండే మస్తు పోతం తయారవ్వాలని చెప్పి మస్తు పుస్తకాలు తెచ్చుకున్నా వైజాగ్ లో ఒక మ్యూజియం ఉంటుంది ఆ మ్యూజియం లో అన్నయ్య గారి కూడా ఒక పెద్ద యంత్రం ఉంటుందా ఆ యంత్రం నేను జరాలు తెప్పించుకున్నా అవన్నీ నైన్తో అవన్నీ తీసుకొని నైన్ దగ్గర తీసేస్తా అవి కాలువ నుంచి నాకు మనసు ఒకలేదు ఉన్నాయి లక్షల రూపాయలు ఉన్నాయి వేరే ఆఫర్ కూడా ఇచ్చారు నేను వాళ్ళు ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళకే తిరిగి ఇవ్వాలని చెప్పేసి నేను అవి మళ్ళీ తీసుకుని వేరే వాళ్ళు కొన్ని కాల్ చేసిన కొన్ని మంచి మంచి తీసుకొని వేరే వాళ్ళ దగ్గర పెట్టినా వెళ్ళలేదు ప్రతిరోజు నేను ఏ వారం అయితే ఎట్ట నేను వాక్యం కూడా ఎక్కా నా ఇంత పోటులు నా ఇంత తాజలు మా మీద ఉన్నాయి ఏమున్నాయి ఏం మొత్తం కంప్లీట్ గా క్లియర్ చేసుకుంటూ వస్తున్నా అప్పుడు నా బైబుల్ చదవనికలను బైబిల్ చదువు లేనప్పుడు ఒప్పం కదా ఆడ నాకు ఆసక్తి కదండి ఇది దేవుడు వాక్యం అని చెప్పి చెప్పిన పోయిన తర్వాత నేను టోటలీ అన్ని దిశ వస్తున్నాను అన్ని దిశ వస్తున్నా తర్వాత బాబీసే కాలేదు దాని తర్వాత వేరే జాగ్రత్తలో బాబీసాలు తీసుకున్నా నేను వేరే జాగాలు బాబీ అన్న పోయి అంటే నాకు నాకు సువార్థ ఎట్లా వచ్చిందంటే బ్రదర్ ఈశ్వరాబుని నమ్ముకుంటే నీకు మంత్రాలు రావని చెప్పి ఎవరైతే నాకు మంత్రాలు రావని నాకు చెప్పి నేను నటించుదో ఒక నెల తర్వాత బ్రదర్ మా ఇంట్లో మంత్రాలైతే మంత్రాలతో మా ఇంట్లో పీడింపబడుతున్నారు మా ఇంట్లో ఇదైతుంది అదైతుందని చెప్తా కూడా నా పరిస్థితి ఏం కావాలి నాకు శువార్థ అందించింది ఈశ్వరాబుని నమ్ముకుంటే మంత్రాలు రావని చెప్పేసి అయితే నాకు క్షేమన్న కూడా ఒకసారి అందుకే బాధ్యత వీయలేదనుకుంటాను ఎందుకంటే బ్రదర్ ఆగదని చెప్పింది ఎందుకంటే మేము పోయిన బేసిక్ ఏంటంటే మా దిమస్లో అదే ఉండేది నేసి బాబును అనుకుంటే మన అది కూడా పద్దెనిమిది సంవత్సరాలు పీడిం పోతున్నా హైదరాబాద్ సిక్కింద చుట్టుపక్కల కొంచెం దూరంలో ఊర్లో ప్రతి మంత్రగాడు ప్రతి బాబా నా కేరక ఎంత పెద్ద తారక అందరి దగ్గర నేను అది నా కేక ఆ ప్రకారంగా నన్ను పోయినా నేను మాకేమో చెప్తా చెప్తా తీస్తా తీస్తా తీసేస్తే మొత్తం నేను బ్రదర్కి వచ్చి ఫోన్ చేసాను బ్రదర్ ఇయ్ నేను ఫోటోలు బ్రదర్ నువ్వు తొందరపడకు నిదానంగా నిదానం బ్రదర్ ప్రతి వారంలో ఆయన ఫోన్ చేసి ఉంటుంది ప్రతిరోజు ఫోన్ చేసి ఉండి జంసీ బ్రదర్ లేదు ఇంత ఫోన్ చేసినా అతనికి తొందర బ్రదర్ సరీ నిదానంగా మెల్ల తొందర వాడకుండా అదే అదే విషయంలో శ్యామల నాకు నాకే నాకేం తొందరగా ఉందంటే ఇవ్వండి అక్కడ పోతే మంత్రంగా కాకు అవ్వగా అని చెప్పి అయితే మరి బాబీజం నా భార్య అట్టగు నడుస్తుండే అదే చర్చ్ లో కూర్చొని ఆటలో కనబెట్టుకుని తీసుకొచ్చిన కొత్త నడువులు లేవకుండా వాడికి ఆ లక్ష్యం తీసుకున్నా ఆ క్షణం నుంచి ఆమె కుసిండిపోయింది నచ్చటమే సడన్లీ కుసిండిపోయింది దాని తర్వాత సిస్టర్స్ వాళ్ళు వచ్చి మీరు మహపర్చలేదు అలాగా ఇట్లా ఇట్లా తర్వాత బైబుల్ చదవకుండా ఇట్లా ఇట్లా ఇట్లా రావడం నాకు రక్షణ నడిపించడం జరిగింది అయితే వాక్యం అనేది ఏంటంటే ఉన్న చెప్తున్నారు కానీ ఆ విధంగా నేను ఎలా ఎట్ల నేను నేను భాషలో వరేవాడిని సపోర్ట్ కొట్టేవాడిని నేను పోయే సంఘంలో పెరుకోవాలో మండే వచ్చినట్టే నాకైనా పెద్ద శబ్దం పోలేదు నేను పోయిన కాలం అంతటా మండే నాడు నా శబ్దం కంటే ఏదైనా ఓ ఉండదు అంత పేగా వర్ష వర్షవానంత పెట్టు కుట్టుకునేవాడిని ఎప్పుడైతే సంఘం మళ్ళట ఆ కొరందీ సంఘం నేను బయటపడ్డా మళ్ళా దాని తర్వాత ఈ కుల తుంగలు మొదలు పెట్టిన అంటే మళ్ళీ కొరందికొని మొదలు పెట్టినా నా కొరంతకైతే వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు నేను ఇంజనంతా పచ్చురా పోదా వీళ్ళు ఎవరు ఉండదు మాట చెప్తలేరు అని నేను మళ్ళా నా కొరింత సంఘంకెళ్ళి నేను కొరింత సంఘం నుంచి మళ్ళా తర్వాత వేరే తెలుసు వాక్యాలు చూసుకుంటా ఇవాళ మళ్ళా నా కొరిన సంఘంకెళ్ళి మళ్ళా నేను పౌరు భక్తుడు అందరికన్నా కదా ఇప్పుడు సేవ చేసిన వాడు మనము వాళ్ళకైనా పెద్దవాళ్ళ మనము మా మా సంగతి ఎప్పుడో అయితే నా భార్య ఆ విధంగా ఉంటే మా అమ్మ పేరు వస్తుండే అదే దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఇది అంతా మనం తర్వాత మనం అయిన తర్వాత కోపం ఉంది ఆమె చేసినా నైంటి ముందరూ మా అమ్మ మా నాయన మా నాటి తమ్ముడు ఎవరు మా దగ్గర రాకపోతుండే నేను ఎవరు చేసిన తర్వాత వెలగొట్టిన వాళ్ళు అందరినీ నైన్ కాడి ముందు నైన్కి రావద్దని ఈ విధంగా దాని తర్వాత సత్యం చేసిన తర్వాత ఆమె మా నాన్న మా అమ్మతో కొంచె కొంచె మాటలు మాట్లాడుకుంటా అయినా నాలో అదే నా జ్ఞాపం వస్తుంది మా అమ్మ ఒక రూపాయ అంటే తమ్ములున్నో చూసుకుంటారు అవసరం ఏం లేదు కానీ ఒక రూపాయ నేను బిజినెస్ లో కూడా దినంతా ఒక్కొక్కసారి ఏ అవద్ధమాడద్దు అవధం అడుదనుకుంటాం కానీ కస్టమర్ రిజర్వేషన్ అనుకో నేను లేనని చెప్పేసాను సరే ఇప్పుడు నా పిల్లలు నా పిల్లలు మళ్ళీ చదువుతున్నారు ఎంబిఏ ఫస్ట్ ఇయర్ బాబు దగ్గర సెకండ్ ఇయర్ చదువుతున్నాడు పాప ఎంబీఏ ఫస్ట్ ఇయర్ వీళ్ళు ఏ విధంగా చదువుతున్నారు హిందూ సర్టిఫికేట్ మీద హిందూ సర్టిఫికేట్ మీద స్కాలర్షిప్ చదువుతున్నాడు నేను లక్ష రైపోయి గుర్తులు ఎలా అవుతాను వాళ్ళు నోట ఎటువంటి అబద్ధం లేదు ఇది మనం ఉన్నాం ఉన్నాం అని చెప్పి మన మనసులో మనం మోసం చేసుకున్నాడు అంటే నేను ఫస్ట్ నుంచి ఏంటంటే ఉన్నాయంటే మనం ఇవి ఉన్నాయి కదా నాకు లేదు లక్షాంతా వాక్యం మనం అది అది ఎవరు ఒక్కోదు కానీ లేదు అంటే ఈ గుణగణాలు ఉన్నవాడిని అన్న ఇప్పుడు క్షణం మన శివను కొండదు కానీ ఉన్నామని చెబుతున్న వాళ్ళము నేను లేదు చెప్తాను నేనకే లేనని కదా చెప్తున్నాం ఏ విశ్వాసం చూసాం లేదు వాళ్ళు నోట్లో ఏ అర్థం లేదు వాళ్ళు ఇంత రాయలేదు వేరే చాలా ఏం జీవో నా తర్వాత ఈ విశ్వాసం ఇంకోటి నాక ముందని కాన్సిందా లేదు నేను ఎక్కడ ఉన్నాను చెప్పాలా ఏముంద ఎవరు నేను ఎక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా బ్రదర్ ప్రకటన పద్నాలుగు ఆరు పద్నాలుగు ఆరు అప్పుడు భూనివాసులను అనగా ప్రతి జన్మలను ప్రతి వంశంలోనూ ఆయా మాట్లాడే వాళ్ళకి ప్రతి ప్రజలకు ఆయన ఆయన తీర్పు తీర్చి ఆకాశ నమస్కారం ఏడు సార్ ఏడుగా బ్రదర్ ఏడుగా తొమ్మిది ప్రకటన ఏడు తొమ్మిది సార్ ఒక్క మొత్తం చదవడం కదా గొప్ప కనబడేది వారు తెల్ల వస్త్రము ధరించుకుని వారి పంజీర తొమ్మిది నుంచి బ్రదర్ తొమ్మిది ఖూరాక్ పడుకోరు కదా లెక్క కుళ్ళు లక్షణాలు లక్షణాల గుంపు అయిన ఉంది బ్రదర్ ఇది లక్షణాల గుంపు కాదు ఇది అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రజా జనముల నుండి ప్రతి వంశంలో నుండి నేను లక్షణాలకు గుంపులు ఉన్నాను చెప్తలేను ప్రదా నేను నేను లక్షణాలకు గుంపులు ఉన్నా చెప్తలే గుంపు ఇది ఉన్నది ఇంకా లేదా ఇదిన్నది పద్నాలుగు అది లక్ష గుం అన్నది అది అంట మనం కలవాలి నానా భాషలు మాట్లాడవాలి నానా కలవాళ్ళు కలవరండి భాష భాష ఇంపార్టెంట్ అంటే మనం వచ్చిన కదా యోధులకి వెళ్ళొచ్చాం ఏలే బ్రదర్ మన యోధుల వంశం అన్నది మన జ్యోధుల వంశం కాదు మనం అన్ని జన్లకి వెళ్ళొచ్చినాం కదా మనం అన్ని దేశాల అన్ని అంటే నానా భాష అంటే నానా కులాల వారు ఒకటే యోధులు దారదు వాళ్ళ కింద ఏమంటారు వాళ్ళందరూ అంతేమనుకుంటారు అంటే ఇది అంతా యోధులే అనుకుంటారు అప్పుడు భాషలు మాట్లాడినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది యోధులు కాదు రాయ అంత బతకరికి వచ్చిన వాళ్ళని చెప్పేసి ఆడ వాళ్ళ భాషలు కదా అప్పుడు అక్కడ సిటీజన్ ఉంటారు కదా అక్కడ ఉండే సిటీజ్ అంటే అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు మనం ఉన్నాయి ఇప్పుడు మనకు అర్థం ఉంది మనం విన్నాం కదా ఇప్పుడు మనం ఉన్నాము ఇప్పుడు నువ్వు కర్ణాటక అదే కదా అంటే కర్ణాటక పెట్టుకో నేను ఏబి నా తెలుగు భాష అని కన్నడ భాష నేనేమనుకుంటున్నా హైదరాబాద్ లోడే అనుకుంటున్నా నేను నువ్వు ఎప్పుడు భాష మాట్లాడినప్పుడు ఎక్కడ తెలుస్తుంది మా మదర్ టంగ్ ఏది ఏది ఉన్నప్పుడు అదే కన్నడ అంట అరే కన్నడ అంటే నువ్వు ఎన్ని సమస్యలు ఇక్కడికి వచ్చినా సున్నా కాదని వచ్చిన అంశము మంచిగా అంటే ఇంకోటి పద్నాలుగు